శీతసాదర్రీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా నారాయణం నమస్కృత్యవం చెైవరో సరస్వతీ వ్యాసం తోజయమదీరే ద్వారోధ్యాయ ఆరంభంచం సయ ఉథా కృపయా విష్టం అశ్రుపూర్ణాలేనం విషీదంతమిదం వాక్యం ఉచ మధుసూదన సంజయ వాచ సంజయుడు ఇట్లు పలికెను అంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి క్రికెట్ కామెంటరీ రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టుగా చెప్తున్నాడు ఆ యుద్ధ రంగంలో జరిగిందంత సో అంకు హాల్ అనేది ఉంటారు చూడండి సంథింగ్ లైక్ దాట్ ఆయన చూడగలుగుతాడు యుద్ధరంగంలో ఏముందో దూరదర్శన్ దూరదర్శన శక్తి ఆయనకు వాళ్ళు పేరు చక్కటి పేరు దూరదర్శన్ ఆకాశవాణి పెర్ఫెక్ట్ నేమ్ సో యువర్ అండర్ నెహ్రూ సచ్ గుడ్ నేమ్స్ వర్ పుట్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎనీవే సో ఆ విధంగా ఆయన చూసేవాడు దూరదర్శన్ శక్తి ఆయనకి వ్యాసమహర్షి అనుగ్రహించాడు అది అలా మహాభారత గాథ సో ఆయనకు అన్నీ అలా కనపడుతూ ఉండేవి అలా చూసి తాను చూసింది చక్కగా వివరించి చెప్పేవాడు సంజయ ఉవాచుచ్చినట్లు చెప్పేవాడు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 ఆకుల అంటే వ్యాకులమైన ఆకుల అంటే కొత్తగా అర్థం చెప్పింది ఏం లేదు ఈ పదాలు కొన్నింటికి అర్థం చెప్పడం కష్టం వ్యాకులమైన అంటే కళ్ళు వ్యాకులం అవ్వడం అంటే ఇటు అంటే స్థిరంగా లేకుండా గిరగిర తిరుగుతూ ఉండడం భ్రమించటం లేకపోతే అస్తమానం మూతపడుతూ ఉండటం సరిగ్గా చూడకపోవటం అస్తమానం ఇలా ఒత్తుకుంటూ ఉండటం ఇగొ ఇదంతా కలిపి ఆకుల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 దుఃఖానికి రెండు రకాలుగా మనం వ్యాఖ్యానం చేయవచ్చు అర్జునుడు చేతగానే తనం చేత దుఃఖిస్తున్నాడు అని చెప్పచ్చు దుర్యోధనుడు అయితే అలాగే చెప్పేవాడు సో నిజానికి అర్జునుడు కూడా తనను తాను ఆ విధంగానే అంచనా వేసుకుంటాడు ఎగ్ కానీ సంజయుడు సహృదయుడు మంచి హృదయం గలవాడు అంచేతను దుర్యోధనుడి యొక్క ఈ కన్నీతిని ఆయన పాజిటివ్గా వ్యాఖ్యానం చేస్తున్నాడు ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఏదైనా ఒక ఒక పరిస్థితిని కానీ ఒక పదాన్ని ఎవరైనా ఉచ్ఛరించినప్పుడు దాన్ని పాజిటివ్గా చెప్పచ్చు నెగిటివ్గా చెప్పచ్చు సో మన న్యూస్ మీడియా కొంతమంది యొక్క స్టేట్మెంట్స్ని వాళ్ళ యొక్క ఇచ్చననుసరించి దాన్ని పాజిటివ్గానైనా చెప్పగలుగుతారు నెగిటివ్గానైనా చెప్పగలుగుతారు అలా చెప్తూ ఉంటారు కూడా మీరు న్యూస్ మీడియాలో మనకు ఆ లక్షణం కనపడుతుంది అది వాడి యొక్క సంస్కారాన్ని బట్టి సో అలాగే ఇక్కడ సంజయుడు కూడా హీజ్ లైక్ ఏ న్యూస్ రిపోర్టర్ ఎందుకంటే అక్కడ జరిగిన ఏను ప్రత్యక్ష సాక్షి ఆంకో హాల్ అని సంథింగ్ లైక్ దాట్ ఈజ్ లైక్ ఎ న్యూస్ రిపోర్టర్ హీకుడ్ గివ్ ఏ పాజిటివ్ రిపోర్టింగ్ ఆర్ హీ కుడ్ ది రిపోర్టింగ్ ఇన్ నెగిటివ్ వే ఆల్సో కానీ సంజయుడు సహృడు కనుక దానికి పాజిటివ్ రిపోర్టింగ్ చేస్తున్నాడు ఎవనే కృపయా ఆవిష్టం అర్జునుడు దుఃఖించటానికి కారణము మరొకటి కాదు అతనిలో ఉండేటువంటి దయాగుణమే కారణం అయ్యో వీళ్ళందరినీ కావలసిన వాళ్ళందరినీ మనం సంహరించడానికి పూనుకుంటున్నామే అనే దయాతిరేకం చేత దయాగుణము యొక్క ఉద్రేకం చేత కృప ఆవేశం అంటున్నారు కదా కృప దయాగుణము యొక్క ఆవేశము చేత అతను కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడే కానీ భయపడో చేతగాకో మనం ఇటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఇరుక్కున్నా అనేటువంటి ఒక లోభం చేతనం మాత్రం కాదు దట్ ఈజ్ హౌ సంజయా లుక్సెక్ ఇప్పుడు కృప అనే పదము దీనికి రిలేటెడ్ పదం ఇంకొకటి ఉండదు కృపాన్న కృప కృపాన్న ఈ రెండు పదాలు కూడా ఇక్కడే మనకు వస్తాయి అర్జునుడు తనని తాను గురించి నేను కృపణుడాను అని అతను చెప్పబోతున్నాడు అగర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 ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అదే అతనికి స్పష్టంగా తన కర్తవ్యం తెలుస్తూనే ఉంటుంది యుద్ధరంగంలో నిలబడున్నాడు యుద్ధం చేయటమే కర్తవ్యం ఇంకా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది ఏరో సీట్ నుంచి రిలీజ్ అవ్వడానికి ఎంతో టైం లేదు ఇంకా ఇప్పుడు దాని గురించి ఆలోచనే ఉంది ఏం చేయాలి అనే ప్రశ్నే ఉంది యుద్ధమే చేయాలి యుద్ధరంగంలో మరి ఏం చేస్తారో పోండి చేస్తారా యుద్ధరంగంలోనూ యుద్ధమే చేయాలి అయితే అసలు యుద్ధరంగంలో యుద్ధం యుద్ధరంగంలో యుద్ధ శత్రువు ఎదురుకుండగా ఉండగా ఏమి చేయాలి అనే ప్రశ్న ఉదయించడమే ఆశ్చర్యం అదే మరి దాన్నే కృపణత్వము సో తన ఈ అవివేకాన్ని అర్జునుడు కృపణత్వము అని వర్ణించుకున్నాడు అయితే అర్జునుడులో ఉన్న ఈ లక్షణాన్నే సంజయుడు కృప అని వర్ణించాడు ఇది ఇద్దరి యొక్క మంచితనానికి సూచకం తన తనలో ఉండే దోషాన్ని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 తన మానసిక స్థితిని కృపణత్వము అని వర్ణించుకున్నాడు అయితే సంజయ్నియందు ఆ ఎదుటివాడిలో ఉండే సద్గుణాన్ని చూసి లక్షణం సంజయ్లో ఇతనిలో లంపటత్వం లేకపోతే కృపణత్వం ఉన్నమాట వాస్తవం కావచ్చు బట్ అట్ ది సేమ్ టైం దయాగుణం కూడా ఉండదు ఆ దయాగుణాన్ని అతను హైలైట్ చేసి కృపా అని వర్ణించాడు సో రెండింటికి మూల మూలమైన ప్రాతిపదిక ద బేసిక్ స్టెమ్ ఈస్ సేమ్ కృపా కృపణ సో ఆ మానసిక స్థితిలో సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు కృప అవుతుంది తమో గుణ ప్రధానంగా ఉన్నప్పుడు కృపణ అవుతుంది సో ఒకే మానసిక సిమిలర్ మెంటల్ యాటిట్యూడ్ సత్వగుణం యొక్క ఉద్రేకం ఉన్నట్లయితే దయా ఉంటుంది అదే అదే అదే ఇమోషన్ దయా అనే ఆకారాన్ని సంపరించుకుంటుంది అట్ ది సేమ్ టైం ఆసక్తి అటాచ్మెంట్ ఉన్నట్లయితే అదే ఇమోషన్ను కృపణ అనే స్థితిలో ఉంది సో తమో గుణం అయితే కృపణ సత్వగుణమైతే కృప సో తమ్ తథా కృపయా విష్టం కృప అన్నది సత్వగుణ లక్షణం అని సంజయుడు అంచనా వేశాడు చాలా పాజిటివ్ రిపోర్టింగ్ చేశాడు అర్జునుణ్ణి ఇదే మనం స్టార్ న్యూస్ వాళ్ళకే వాళ్ళ కోప చెప్పుంటే రిపోర్ట్ చేస్తాను నేను ఐ క్లియర్లీ సీట్ ది ఫెలో ఈస్ మిస్ రిపోర్టింగ్ అని నాకు స్పష్టంగా తెలుస్తుంది మీకు కూడా తెలుస్తూ ఉండొచ్చు నాకు తెలుసుందని నేను చెప్తున్నాను వీడు మిస్ రిపోర్ట్ చేస్తున్నాడు అని స్పష్టంగా తెలుస్తుంది సో చాలా బ్యాడ్గా రిపోర్ట్ చేస్తున్నాను పర్పస్ఫుల్గా పని కట్టుకుని మిస్ రిపోర్ట్ చేస్తాం అంచేతనే ఈ న్యూస్ పీపుల్తో మాట్లాడుకోవాలి వాళ్ళతో వాళ్ళు మాట్లాడకూడదు వాళ్ళతో మీరు మాట్లాడారంటే వాడు బ్యాడ్ రిపోర్ట్ చేసేస్తాడు మాట్లాడే సందర్భం ఉన్నా వాళ్ళు ప్రెషరైజ్ చేసిన వాళ్ళతో మాట్లాడతారు ఇంత పెసరు వాళ్ళకి ఉప్పు అందిందంటే వెంటబడిపోయి మీరు ఊ అంటే ఊ అని ఆ అంటే అని దాన్ని కూడా రిపోర్ట్లు చేసేస్తో దాన్ని వాడు ఇంటర్ప్రేట్ నేను ఐ డోంట్ వాంట్టు ఎంటర్ ఇన్ టు ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్లోకి ఎంటర్ అయ్యాననుకోండి నేను ఈ పాఠం పోయి పొలిటికల్ సైన్స్ లెక్చర్ అయిపో అందుగు నేను ఐఎమ్ కంట్రోలింగ్ వైసా సో సంజయుడు క్లీన్ రిపోర్ట్ సొంత కృపయా అభిష్టం అశుద్ధపూర్ణాకులేక్షణం మీరు తెలుగులో వినుంటారు విషాదము అనే మాట విషీదమంతం అంటే ఆ విషాదం అనే పదమే అర్జున విషాదయోగమే కదా అయితే విషాదము విషీదంతంలో చిన్న ఫరక్ ఉన్నది చిన్న తేడా ఉంది రిలేటెడ్ అయినా విషాదము అంటే సింపుల్గా దుఃఖము వి సీదంతం విశేషమైన సీదంతం అంటే అర్జునుడు తన కాళ్ళ తాను నిలబడలేని స్థితికి కూలబడ్డాడు చేతుల్లో ధనస్సుని అంబుల పొదురుని మీద మొయ్యలేని స్థితికి వాటిని పక్కన బారేశాడు విసృజ్య సశరం చేపం అవి పక్కన బారేశాడు రథంలో కూలబడ్డాడు అంటే ఇంద్రియములు ఇంకా మనిషిని ఆ కాళ్ళు చేతులు మొదలైన ఇంద్రియాలు మనిషిని నిలబెట్టలేకపోతున్నాయి ఈ స్థితి అప్పుడప్పుడు కలుగుతుంది ఎప్పుడు కలుగుతుందంటే ఫిజికల్గాను కలగచ్చు మెంటల్గానూ కలగచ్చు ఫిజికల్గా ఎప్పుడు కలుగుతుందంటే ఏదైనా సమ్ టాక్సిక్ సబ్స్టెన్స్ మీరు తిన్నారనుకోండి కడుపులో తిప్పేస్తున్నట్టు అప్పుడు అది వాంతి అయిపోయి వమనం కూడా మనిషి నిలబడలేడు హీ కెనాట్ స్టాండ్ అన్ హీ స్పీడ్ నిలబడలేకపోతే అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉండొచ్చు టెన్ మినిట్స్ ఉండొచ్చు వట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ పీరియడ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పెయిన్ఫుల్ పీరియడ్ అంతకంటే ఎక్కువ పెయిన్ ఉన్నది ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు బహుశా పంటిపు నొప్పి కూడా ఎక్కువ పెయిన్ ఉండదే అవ్వచ్చు బట్ దీస్ ఇస్ ఏ నొప్పిగా నొప్పి విలక్షణమైన నొప్పి సో దేని లక్షణం దాన్ని ఈ చక్కెర వచ్చిందంటారు కడుపులో తిన్న తిన్నదాన్ని బట్టి వస్తుంది ప్రతీది అలా ఉరికే తినేస్తూ ఉండకూడదు ఇప్పుడు సరైన కాంబినేషన్ లేదనుకోండి వాల్ తొచ్చేస్తుంది అలా ఉరికే వీళ్ళు సెర్వ్ చేసేవాళ్ళు కూడా ఆయిల్ ఎక్కువ వేసేసి పప్పు వన్నంలోనే ఎక్కువ వేసేసి పెరుగు వన్నంలోనేమో ఇంకొకటి వేసేసి దీన్ని కలిపేసి దాన్ని కలిపేసి ఇది తినేసి అది తినేసి ఐస్ క్రీమ్ తినేసి ఇదొప్పలో బజ్జీ తినేసి చేసేస్తే కడుపులో దేవేస్తుంది అండ్ దాంట్లో ఏదైనా టాక్సిక్ సబ్స్టెన్స్ లాంటిది పడిపోయిందంటే అది వాంత ఎక్కడ కూడా మనిషి నిలబడలేకపోతాడు కుప్పకూలిపోతాడు కూర్చోలేడు ఈస్ట్ లైడా దీని ఆ స్థితిని విషీదంతం అని ఫిజికల్ అది మెంటల్గా కూడా అలాగే మనిషికి మీరు వాడు తట్టుకోలేని వార్త చెప్పారనుకోండి అంటే వాడు ఆసక్తిని బట్టి ఉంటుంది సంసార ఆసక్తి గట్టిగా లేని వాడిని ఏ వార్త చెల్లింపజేయలేదు ఆహో అలాగా అంటాడో కొంచెం దుఃఖిస్తే దుఃఖిస్తాడు హీ విల్ టేక్ ఇట్ ఇన్ హిస్ స్ట్రైడ్ కానీ చాలా కృపణుడు ఆ లంపటత్వం ఉన్నవాడికి వాడికి వార్త చెప్పారనుకోండి వాడు కుప్పకూడిపోతాడు ఇప్పుడు ఒక ఫైనాన్స్ కంపెనీ అని చాలా ఫేమస్ కంపెనీ ఇట్ ఈస్పో వన్ ఆఫ్ ది ఫోర్ ఇన్ దిస్ సిటీ ఈ సిటీలో చాలామంది డీసీఎల్కి పరుగులు ఎత్తి దాంట్లో పెట్టారు డీసీఎల్ ఈజ్ క్లోజ్డ్ అని తెలియగానే ఒక ఆయన ఆయన పెట్టింది చాలామంది లాస్ అయిన వాళ్ళు చాలా లాస్ అయ్యారు లాక్స్లో లక్షల్లో పోగొట్టుకున్నారు ఈయన పోగొట్టుకున్నది వేలల్లోనే బట్ హీ హ నిలబడలేక కుప్పిపోయి కళమ్మ నీళ్లు పెట్టేసుకుని ఆయన్ని మంచి నీళ్ళు ఇచ్చి మొహం మీద నీళ్లు చల్లి నెత్తిమెత్తి వేసి అవన్నీ చేయాల్సి వచ్చింది ఆ వార్త వినే దాన్ని విషీదంతం విశేషమైన సీదంతం ఇంద్రియములు తమ పటుత్వాన్ని కోల్పోయి మనిషి కుప్పకూలిపోతాయి ఆ స్థితిలో ఉన్నాడు అర్జునుడు ఇదం వాక్యమువాచ మధుసూదన ఆ స్థితిలో ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడి మాట్లాడుతున్నాడు మధుసూదన శ్రీకృష్ణుని మధుసూదన ఈ విశేషణాలకి చెప్తారు నిజానికి కొంతమంది అక్కడక్కడ స్వారస్యం చెప్తారు దాంట్లో ఉండే ఒక సిగ్నిఫికెన్స్ ఆ పదాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడిని చెప్పడానికి సడన్గా మధుసూదన అన్న దేవగీపుత్రహా అనొచ్చు కదా అదే వాసుదేవహా అనొచ్చు కదా మధుసూదనహ అని ఎందుకు అంటే ఏదో ఛందస్సు కోసం అన్నది ఒక ఒక ఎక్స్ప్లెనేషన్ అదే అది సందర్భ శుద్ధి గల ఎక్స్ప్లెనేషన్ కాదు ఛందస్సు మరో సరిపెట్టగలడు వ్యాసమహర్షి పది లక్షల శ్లోకాలు రాసిన వాడికి ఓ శ్లోకంలో ఛందస్సు అడ్డు రాదు కాబట్టి ఛందస్సు తీసిపారేయడం కాదు దాంట్లో ఏదో ఒక శోభ ఉండాలి అని ఆ విధంగా వ్యాఖ్యాతలు పరిశీలిస్తారు ఈ పరిశీలనలో కొంతమంది ఎంతో ప్రేమతో పరిశీలించి చాలా మంచి ఇన్నర్ విషన్లు వాళ్ళు పరిశీలించారనుకోండి ఎన్నెన్నో గంభీరమైన అర్థాలని వాళ్ళు చెప్తారు కొంతమంది ఊరికే పరిశీలిస్తారండి ప్రతిదాన్ని ఊరికే సాగతీయం కాకుండా ఏదో సూపర్ ఫీ కొంత పరిశీలించే చూచేస్తారు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ పీపుల్ సో భాగవతానికి వంశధరాచార్యుడు అనే వ్యాఖ్యానం ఒకటి వంశధరీయము అని అంటారు వంశధరుడు అని ఆయన రాసిన వ్యాఖ్యానం శ్రీధరుడు రాసింది శ్రీధరీయం వంశధరీయం శ్రీధరీయం పది పేజీలుంటే అదే లెవెల్ అదే పాట భాగం భాగానికి ఆ భాగవత శ్లోకాలకి వంశధర్యం వంద పేజీలు ఉంటాయి పది పేజీ వన్ష్ టు టెన్ రేషియోలో ఉంటుంది అంటే ఇంకా వంశధరాచార్యుడు ఆ భాగవత శ్లోకంలో ఉండే ప్రతి పదాన్ని కూడా పీకి పాకం పెట్టాడు అంటారు అర్థండి అలాగ వ్యాఖ్యానం చేస్తాడు దేన్ని వదిలిపెట్టడు ఏ సంబోధన వదిలిపెట్టాడు ఏ విశేషణాన్ని వదిలిపెట్టడు ఇక్కడ ఈ విశేషణం ఎందుకు వచ్చింది ఈ విశేషణాన్ని వ్యాసమహర్షి ఎందుకు వేశాడు అని అల్లాగా అంటే భాగవతం మీద ప్రేమ అల్లా తెలు అంత ప్రేమతోటి దాన్ని అధ్యయనం చేస్తారు నేను కూడా విద్యార్థులకి ఇండియాలో చెప్పను అమెరికాలో విద్యార్థులకు నేను చెప్తూ ఉంటా టెక్స్ట్ మీరు ఫాలో అవ్వండి నేను చెప్తాను ఎందుకంటే ఈ అమెరికన్ విద్య ఇండియాలో చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ ఈ సంస్కారం ఉన్నటువంటి లక్షణం అక్కడ అక్కడ సంస్కారం ఎలా ఉంటుందంటే టెక్స్ట్ మేమే ఇస్తాం వా వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ అమెరికన్ పీపుల్ కదా టెక్స్ట్ జెరాక్స్ తీసి పిన్ను కొట్టి వాళ్ళకి హ్యాండ్ అవుట్ అని అంటారు అసలు మీరు హ్యాండ్ అవుట్ ఇవ్వకపోతే అదే వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇటీస్ ఇక్కడ హ్యాండ్ అవుట్ ఏమీ ఇవ్వరా అని వాళ్ళు ఆశ్చర్యపోతారు సో వాళ్ళకి హ్యాండ్ అవుట్ ఇస్తాం హ్యాండ్ అవుట్లో ఉపనిషత్తు భాష్యం హ్యాండ్ అవుట్ ఇస్కి దాని హండ్రెడ్ పేజెస్ హ్యాండ్అవుట్ ఇస్ కదా హ్యాండ్అవుట్ ఇస్తే అది పుచ్చుకుని అది పక్కన పరస్థా తర్వాత ఇలాగ కూర్చోలేరు ఇలాగ కూర్చోలేరు వాళ్ళు వాళ్ళకి నడుము ఏదైనా ఉంటే కానీ కూర్చోలేరు అమెరికాలో ఇలా కూర్చోవడం అన్నది కుదరరు ఇక్కడ కూర్చుంది కానీ అక్కడ కుదరదు అసలు అధ్యాత వాళ్ళు కుట్టుంటే కుర్చీలో కూర్చుంటారు కింద కూర్చున్నా కూడా నేల లెవెల్ కుర్చీ తయారు చేసి దాంట్లో కూర్చుంటారు కాళ్ళు తీసేసి ఓ కుర్చీ ఇలాంటిది తయారు చేసి దానికి డిజైన్ చేసేసి పర్ఫెక్ట్గా డిజైన్ చేసేసి మంచి ఫస్ట్ క్లాస్ తయారు చేసి దాని మీద కూర్చుంటారు ఇలాగే కూర్చుంటారు దర్జాగా కూర్చుంటారు తర్వాత కాళ్ళు ఎదురకుండా పెట్టి కూర్చుంటారు అయ్యో కాళ్ళు ఎదురుకుండా పెట్టి కూర్చోడో వాళ్ళకి అసలు తోచదు కూడా అలా కూర్చోకూడదేమో అని కూడా తోచదు కాళ్ళు ఎదురకుండా పెట్టి కూర్చుంటారు సో ఇంకా ఇంకా చెప్పాలైతే చాలా ఉన్నాయి అండి సో వాళ్ళకి హ్యాండ్ అవుట్ ఇస్తే పక్కన ధరస్తారు నెల రోజులు పాఠం రావడానికి వస్తారు నా దగ్గర నెల రోజులు సెలవు పెట్టుకుని మరీ వస్తారు వచ్చి కూర్చుంటారు నేను మొట్టమొదటి క్లాస్లో ఏమని చెప్తానంటే ఇదిగో ఈ యాటిట్యూడ్ మానేసి ఆ పుస్తకం మీకు ఇచ్చిన హ్యాండ్ చేతిలోకి తీసుకోండి ఫస్ట్ పేజీ తెరవండి ఈ పైనుంచి నెల రోజులు కూడా అవర్ ఆఫ్టర్ అవర్ ఆఫ్టర్ అవర్ యు కమిట్ యువర్ సెల్ఫ్ టు ది టెక్స్ట్ మీరు టెక్స్ట్కి కమిట్ అయితేనే మీకు ఆ గ్రౌండింగ్ వస్తుంది జ్ఞానంలో సూపర్ఫిషియల్గా ఉపన్యాసాలు తినట్టుగా కాకుండా ఆ జ్ఞానంలో మీరు స్థిరత్వాన్ని సంపాదించాలంటే టెక్స్ట్లో మీరు గ్రౌండ్ అవ్వాలి ఓ మహాత్ములు నా దగ్గరికి పంచదశ అయిన వచ్చారు మంచి ఫస్ట్ క్లాస్ సాధువు నిఖార్స్ అయినటువంటి సన్యాసి ఎవరో పంచదశ మా గురుగారి దగ్గరికి వెళ్తే ఇలా తత్వదానందారు హీకృష్ణులు ఉన్నారు ఆది దగ్గరికి వెళ్ళమని నా దగ్గరికి పంపించారు నా దగ్గర రెండు నుండి చదువుకున్నారే ఆయన నాతో ఏం చెప్పారంటే స్వామిజీ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వేదాంతం శ్రవణం చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి కానీ దురదృష్టవశాత్తు ఏనాడు టెక్స్ట్ చదవలేదు అని చేత వేదాంత శ్రవణం చేస్తూ వేదాంత జీవనం గడుపుతో కూడా ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత నేను మీ దగ్గర వేదాంత పంచదశి పాఠం వచ్చాను టెక్స్ట్ చదవకపోవడం అనే లోటు అలాగే ఉండిపోయింది దాంతో శ్రవణం చేయడమే కానీ టెక్ టెక్స్ట్ చదవకపోవడం అన్నది లోతు శ్రవణం చేయడం అంటే టెక్స్ట్ బేస్డ్ శ్రవణం ఉండాలి ఉడికే గాల్లో శ్రవణం చేయడం సో ఐ సైడ్ ఆల్దిస్ బికాస్ వ్యాఖ్యాతలు ఆ టెక్స్ట్ని బాగా ప్రేమగా పరిశీలిస్తారు ఏ పదాన్ని విడిచిపెట్టారు ఇంకా భగవద్గీత అయితే చాలా లోతుగా చేస్తారు స్వామి రామశుక్ మహారాజ్ అని వీళ్ళందరూ ఉన్నారు భగవద్గీతని ఎంత దృఢంగా పరిశీలించేస్తారంటే చా ఎన్నిసార్లు వాడాడు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 ఆ శ్రీకృష్ణుడు కూడా ఒకటి రెండు కొత్త సంగతులు చెప్పగల అంత పకడ్బలి అయిన జ్ఞానం సో మధుసూదన మధు అనే రాక్షసుని చంపినవాడు ఏమిటి మధు అనే రాక్షసుని చంపడం అంటే ఇదో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది మార్కండవి పురాణంలో దేవీ మహాత్మ్యంలో ఉంది దేవీ మహాత్మ్యము అంటే ఇట్ ఇస్ ఫేమస్ థింగ్ దానికి చండీ సప్తశతి అనే పేరు సో మహర్షి పెట్టిన పేరు దేవీ మహాత్మ్యం దాన్ని చండీ సప్తశతిగా లోకల్లో ప్రఖ్యాతి సో దాంట్లో ఉంది కథ వాళ్ళు ఇద్దరు రాక్షసులు మధు కైటభ వీళ్ళందరూ ట్విన్ రాక్షసులు వాళ్ళు ఇద్దరిద్దరు ఉంటూ ఉంటారు సో చండా ముండా మధు కైటభ ఈ ఇంకా ఇలాంటి పేర్లు ఇంకా శుంభ నిశుంభ అదే గ్రంథంలో వస్తాయి ఇద్దరిద్దరు వాళ్ళు సో ఎందుకంటే ఇంద్రియాలు రెండు రెండు ఉంటాయి ఈ రాక్షసులు ఇంద్రియాలే అడ్డగంటే వరే కాదు సో ఈ మధు కైటభ మధు అంటే రాగము కైటభ అంటే ద్వేషము రాగద్వేషాలే రాక్షసులు మన మనల్ని పీడించేటువంటి రాక్షసులు రాగద్వేషాలే హృదయంలో శ్రీహరి దాగి ఉన్నాడు కానీ మనకి ఆ ఈశ్వరుని దర్శనం కాకుండా చేసేటువంటిది ఇగో ఈ రాక్షసులు రాగద్వేషంలోనే రాక్షసులు అక్కడ కథలో ఏమని చెప్పారంటే ఈ రాగద్వేషసులు అనే రాక్షసులు వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టేరుటంటే ఇది కథ కొంచెం కథలు ఇలాగే ఉంటాయి కొంత రొమాంటిక్గా ఉంటాయి ఒకప్పుడు విడ్డూరంగా ఉన్నట్టు కూడా మీకు అనిపించవచ్చు విష్ణు కర్ణ మలోద్భూతమని చెవిలో గులిమి అని ఒక చిన్న సబ్స్టెన్స్ ఉంటుండే దాన్ని కర్ణమలము అని అంటారు దాని నుంచి పుట్టారు వాళ్ళు కర్ణమలమే మళ్ళీ ఇంకొకళ్ళ కర్ణమలం కాదు విష్ణువు కర్ణమలం నుంచే పుట్టారు పుట్టి విష్ణువు మీదే యుద్ధం మనం దీంట్లో ఈ మొత్తం కథంతా రూపకమే మెటఫరే ఎలాగంటే మనము చెవితోటి వింటూ ఉంటాం సమాచారం విని విని విని రాగద్వేషాలు నిర్మాణం చేసుకుంటాం అంచేతనే గాసిప్ గాసిప్ మీదకి మనస్సులాగుతుంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదా గాసిప్ మీదకి మనస్సు లాగుతుంది ఓ నలుగురు పెద్దవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నేనేదో పుస్తపం చూసుకుంటున్నాను కొంచెం దూరంలో ఈ లోపల ఇద్దరు పిల్లలు వాళ్ళ దగ్గర కూర్చుని ఆ వాళ్ళు చెప్పి కబుర్లు అన్నీ వింటున్నారు కబుర్లు అంటే ఏంటి ఈలాగా అయిన లాగా అంటే ఇలాంటి కబుర్లే కదండి పది మంది కలిసినప్పుడు ఏవో సంఘటనలు జరిగితే దాని మీద పోస్ట్ మార్తాం అనమాట సో ఉత్తరమీమాంస తర్వాతి కాలంలో చేసినటువంటి మీమాంస సో సో పెళ్ళికి వెళ్ళి ముందు చేసే మీమాంస పూర్వమీమాంస పెళ్లి నుంచి వచ్చేసిన తర్వాత మీమాంస ఉత్తరమీమాంస ఇదో వారం రోజులు అదో వారం రోజులు ఇలా మాములుగా పెళ్ళిళ్ళు అంటే నడుస్తుంది సో ఆ మీమాంస ఏదో చేస్తున్నారు ఈ పిల్లలు ఇద్దరు వింటున్నారు వింటుంటే వాళ్ళలో ఒకళ్ళు పిల్లలిద్దరిని గిలిచి హే ఎందు పెద్దవాళ్ళ కబుర్లో మీకు ఎందుకు వెళ్ళిపోయి చదువుకోండి అని అని చెప్పారు అంటే నేనన్నాను వాళ్ళిద్దరిని చదువుకోమని మీరు సలహా చెప్పారు అసలు మీరు మాత్రం ఎందుకు చేయాలి ఈ గాసిప్పు వైనాట్ స్టాప్ ఇట్ అండ్ దూసం జపం అటు నామన ఏదో ఒకటి పుస్తకం మీరు ఎందుకు చేయకూడదు తప్పని పిల్లలకి సహా చెప్పిన సలహా అంటే పిల్లలకి మంచిది కాదు గాసిప్ ఇస్ నాట్ గుడ్ ఫర్ చిల్డ్రన్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ యూ కనుక ఆ గాసిప్పు అనే దాని మీదకి మనస్సులాగుతుంది గాసిప్లో ఏమవుతుంది మనకి వినటానికి సమాచారం వస్తూ ఉంటుంది ఏవిధ సమాచారం వీడిలాగా వాడలాగా ఆమెలాగా ఈమీ అంటే మనకి మనకి మన సర్కిల్లో వాళ్ళే వీళ్ళందరూ కూడా వాళ్ళ గురించి సమ్ స్పైసీ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అది వింటూ ఉండటం అది వింటూ ఉంటే మీద రాగం ఇంకోహిల మీద ద్వేషం నిర్మాణం అవుతుంది సో విని విని విని ఈ మాట గీతలో శ్రీకృష్ణుడు చోట ఉంటాడు స్థుతప్రజ్ఞలక్షణాల ముందు ఏమంటాడు అంటే శృతి విప్రతిపన్నస్య యదా నువ్వు శృతి విప్రతిపన్న విని విని విని అర్థం లేని సమాచారం అంతా బుర్రలో ప్రవేశపెట్టేవు అదంతా యదా తే మోహిలం శృతి విప్రతిప యాతే మోహకలిలం తదా స్థాస్యతి నిశ్చలా మోహకలిలం అజ్ఞానము భ్రాంతి అనేటువంటి కల్మషాన్ని నీవు హృదయంలో నింపుకున్నావు చెవుల ద్వారా శృతి విప్రతిపన్న అంతా వినికిడే కదండి మీరు చూసింది ఎంతండి వినికిడి జ్ఞానం ఎక్కువ గానీ మీరు చూసింది ఎంత ఉంది చూసింది వన్ పర్సెంట్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ వినికిడి కొన్ని శాస్త్రాలు శాస్త్రాలు వినికిడి జ్ఞానమే విన్నదే కానీ చూసింది ఎక్కడ స్వర్గం ఎప్పుడైనా చూసారా స్వర్గం మరి వినికిడిలోకి రాదు సో నేను మీ గురికే చెప్పాను యూ కెన్ గెస్ యువర్ సెల్ఫ్ దృష్టాంతం చెప్తే బాగుండదని నేను కొంచెం హెజిటేట్ చేస్తూ ఉంటా కొన్ని శాస్త్రాలు మొత్తం ఏ టు జీ ఇది శ్రవణం విన్నదే తప్పించి ఇంకా దాంట్లో అంతకంటే సారమే ఉండదు కాబట్టి శృతి విప్రతిపన్నస్య విని విని విని విని ఈ మోహాన్నంతని కూడా మనస్సులో నింపుకుని రాగద్వేషాలు నింపుకుని ఉంటారు కాబట్టి విష్ణు కర్ణ మలోద్భూతం ఆ మాలిన్యం నుంచి పుట్టడం చెవి మాలిన్యం అంటే గాసిప్పనర్థం సో రాగద్వేషములు వాళ్ళు ఏమంటారు యుద్ధం వస్తుంది విష్ణువుకి వాళ్ళకి యుద్ధం మనకి మన రాగద్వేషాలకి యుద్ధం ఐ లవ్ యూ ఇట్స్ ఎ బ్యాటిల్ యు హెవ్ టు విన్ అగెన్స్ట్ యువర్ సెల్ఫ్ అవుట్ సైడ్ ఏ బ్యాటిల్ లేదు మన హృదయంలో ఉన్న ద్వేషంతో రాగంతో మనం యుద్ధం చేయాలి మనకి కొంతమంది మీద ద్వేషభావం ఏర్పడుతుంది ఆ ద్వేషాన్ని మనం పోగొట్టుకోవాలి యు హెవ్ టు ఓవర్ క్రమ్ ఆ ద్వేషం మంచిది కాదు ఇప్పుడు ఉదాహరణకి నేను పెద్ద మనిషి గురించి మాట్లాడుతున్నాను అనుకోండి నాతో సమానమైన వయస్సు గలవాడు నాకంటే పెద్ద వయస్సు కూడా గలవాడు ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడుతో నేను డూ అనే ఏకమచ్చిన ప్రయోగం చేశాను అనుకోండి దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది సపోజ్ నేను ఒక అరవై ఏళ్ళ ఆయన గురించి మాట్లాడుతో ఆ వాడు అంతేలే అన్నాను అనుకోండి అంటే దాని అర్థం ఏంటి ద్వేషం ఉన్నట్టే కదా ఆ ద్వేషమే ఈ డూ అనే పదప్రయోగం చేయించింది సో ఆ ద్వేషం హృదయంలో ఉంటే యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్ అది కైటఫుడది అనే రాక్షసు ఇంకా ఆసక్తి ఉంటుంది ఎవరో మనకి కావలసిన వాళ్ళు ఎవరోలో ఉంటారు వాళ్ళ పేరు వినపడగానే ముఖం చేటంత అవుతుంది అంటే ముఖం వికసిస్తుంది కావలసిన ఆసక్తి ప్రేమ గురించి నేను ఆసక్తి గురించి మాట్లాడటం అది మధు అనే రాక్షసుడు సో మధుసూదన అన్నప్పుడు మధు శబ్దము కైటభునికి కూడా ఉపలక్షణం మధు చెప్పినప్పుడు కైటభుడు కూడా ఉంటాడు పక్కనే మధుసూదన అంటే మధు కైటభ సూదన కాబట్టి మీరు ఈశ్వరుని ఎందు భక్తిని చేసి ఆ భక్తి కూడా తెలిసి చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఎవళ్ళని ఎవళ్ళయందు ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్లయందు ఎవళ్ళయందు శత్రుభావం కలిగి ఉన్నారో వాళ్ల కూడా ఈశ్వరుడు ఏకరూపంగా ప్రకాశిస్తున్నాడు అని మీరు ఆ అంతఃకరణ పరిచ్ఛేదములకు అతీతంగా ఎద ఎదగాల్సి ఆ మధుకైట భరాక్షసులని ఛేదించాల్సి ఉంటుంది అది ఛేదించటానికి ఇట్స్ ఎ బ్యాటిల్ వన్ హ్యాస్ టు విన్ ఎగ్నెస్ట్ వన్ సెల్ఫ్ ప్రతి వాడిలోనూ ఉంటుంది లోటు ఇప్పుడు ఇక్కడికే గృహస్థుల గురించే కాదు ఇప్పుడు మేము సాధువులో అడదని మంది కలిసామనుకోండి ఆయన ఏమిటి వాడి ఆశ్రమే ఎలా ఉందంటావు అని నేను ఇంకోటి అడిగాను అనుకోండి సంథింగ్ లైక్ దాట్ సాధు సమాహార్జనం ఒక మీటింగ్ ఒకటోటూ ఉంటుంది ఆ మీటింగ్లోకి వెళ్తే ఆయన ఏమంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఫలనా రాజమండ్రి నుంచి ఆ రాజమండ్రిలో ఉన్నారో మీరు ఎంతకాలం నుంచి ఉంటున్నారో ఏంటి పదేళ్ల నుంచి ఉంటున్నారు అదే మీరు ఎప్పుడు వినలేదే మీరు పది ఏళ్ళ నుంచి విన్నారా రాజమండ్రిలో మనకు తెలిసిన తెలియని సాధుకోకుండా ఉన్నాడని తెలియలేదే ఎనీవే చాలా సంతోషం రండి ఇక ఇలాగ ఇలాగే ప్రారంభం అవుతుంది ప్రారంభం ఇట్ బిల్డ్స్అప్ సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ లాట్ ఆఫ్ రాగద్వేష అంచేతనే డిస్ కైండ్ ఆఫ్ సోషల్ గా సిప్ అంతా కూడా అవాయిడ్ చేయమని చెప్తారు పెద్దలు శ్రీకృష్ణుడే చెప్పాడు శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే ఇరవై అధ్యాయంలో వివిత్త దేశ అరతిర్ జన సంసది ఇంకా మీకు అసలు సందేహానికి తావు లేని విధంగా చెప్పాడు ఆయన సో అరతిర్ జన సంసది ఈ గ్రూపుల్లో గ్రూప్ మీటింగ్స్ ఉంటాయి చూడండి సోషల్ మీటింగ్స్ దీన్ని నువ్వు అవాయిడ్ చేయమని చెప్పాడు అరతి యు జస్ట్ ఇగ్నోర్ ఇట్ యు అవాయిడ్ ఇట్ కీప్ ఇట్ అ డిస్టెన్స్ డూ నాట్ డెవలప్ అట్రాక్షన్ ఫర్ ఇట్ రతి అంటే అట్రాక్షన్ ఆకర్షణ దాని మీద ఆకర్షణ పెట్టుకుందాం ఎందుకంటే అది గాసిప్పుకి దారితీస్తుంది ఆ గాసిప్పులో ఈ శ్రవణేంద్రియం బాగా పనిచేస్తూ ఉంటుంది ఏదో తింటూ ఉండడం చూడడానికి ఉంటుంది వింటూ ఉండడం తినేది ఇక్కడ ఈ పని ఈ పని ఈ గాసిప్పు బాగా పెరిగిపోతాయి సో మధు కైటభ ఆ కథలో ఏమొస్తుందంటే ఈ మధు కైటభలతో విష్ణువు యుద్ధం చేస్తూ ఉంటాయి యుద్ధం చేస్తే వాళ్ళు అంటారు అవాంజహి నయత్రూర్వి సలిలేన పరిప్లుత డ్రై ల్యాండ్ మీద చంపాలి నువ్వు మమ్మల్ని నీరున్న చోట నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అని వాళ్ళు ఛాలెంజ్ విసి అంటే చుట్టూ చూస్తారు ఎందుకు విష్ణువు ఎక్కడ నిద్రపోతాడు సముద్రంలో నిద్రపోతాడు కదా కాబట్టి చుట్టూ చూస్తే ఏముంటుంది నీరుంటుంది దాంతో వాళ్ళు చాలా ధైర్యం వచ్చేస్తుంది వాళ్ళకి ఆ మమ్మల్ని నువ్వేం చేయలేవు నేల డ్రై ల్యాండ్ నేల మీద చంపగలుగుతావు కానీ నీరున్న చోట మమ్మల్ని ఏం చేయలేవు నువ్వు అని అంటారు అంటే విష్ణువు అంటే అంటే అంటే అభిప్రాయ నువ్వు యూఆర్ నాట్ యు మమ్మల్ని నువ్వు సంహరించాలి లేవు అని ఒక ఛాలెంజ్ కింద విసురుతాను అప్పుడు విష్ణు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరిని పట్టుకుని తన తొడ మీద కూర్చోబెట్టి చంపేస్తారు అది స్టోరీ ఇది మామూలుగా పిల్లలకి చెప్పడానికి లేకపోతే సినిమాల్లో తీయడానికి దానికి బాగానే ఉంటుంది కానీ దాని యొక్క సారం ఏమంటే సలిలము అంటే స్నేహము ఆసక్తి అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్ దాన్ని నీటితో పోల్చారు ఎందుకంటే అది ద్రవరూపంగా ఉంటుంది కనుక దాన్ని నూనెతోటో నీటితోటో పోలుస్తూ ఉంటా కాబట్టి నీవు సాంసారిక విషయములపై విషయ భోగములపై ఆసక్తి పెట్టుకుని ఉన్నంతకాలము ఈ రాగద్వేషాలను నీవు అతీతుడు కాలేవు వాడి దేవత అయ్యేది ఇంకెవడయ్యేది ఎప్పుడైతే నీకు సాంసారిక భోగములపై ఆసక్తి లేకుండా వైరాగ్యాన్ని అవలంబిస్తావో ఆ క్షణంలోనే ఈ రాగద్వేషాలని నీవు ఛేదించగలవు అని ఆ మొత్తం గాథకు అర్థం మధుసూదన ఎప్పుడు కూడా ఒక కర్తవ్యం ఏమిటి అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది ఈ సందర్భంలో నా కర్తవ్యం ఏమి తెలుస్తూ ఉంటుంది తెలియడం సమస్య కాదు అయితే వీడు కర్తవ్యం చేయలేకపోతాడు ఎందుకు చేయలేకపోతాడంటే కేవలము రాగద్వేషముల చేత ప్రేరితుడై ఉంటాడు కనుకనే చేయలేకపోతాడు ఇప్పుడు చిన్న దృష్టాంతం ఇప్పుడు అమ్మగారి ఒంట్లో బాగోలేదు అనుకోండి తల్లికి ఆరోగ్యంగా లేదు తండ్రికి ఆరోగ్యంగా లేదు వీడికి తెలుస్తూ ఉంటుంది ఏమని ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటంటే కొంత నా దగ్గర ఉన్నటువంటి సేవింగ్లో వేసుకున్న డబ్బైనా తీసుకొచ్చి నాయనగారికి మనం వైద్యం చేయించాలి మన సేవింగ్ అంతా కూడా ఖర్చు సరే ఈ పని మన డ్యూటీ అని తెలుస్తూ ఉంటుంది హీ నోస్ ఇప్పుడు నాయనగారికి వైద్యం చేయించారు మన దగ్గర ఉన్న కొంత ధనం ఖర్చు పెట్టి అనుకోండి అది ఇంకో రకంగా కవర్ అవచ్చు ఇట్స్ నాట్ దట్ యూ విల్ లూజ్ ఇట్ ఎంటైర్లీ ఆయన దగ్గర ఏదైనా స్పేర్ మనీ ఉంటే ఆయన ఆ తర్వాత ఇచ్చేస్తారు ఆయనే నాయన నాకు వైద్యం చేయించావు చాలా సంతోషం నా దగ్గర డబ్బు ఉందిరా ఇది నేనేం చేసుకుంటాను నువ్వు తీసుకోమ్మా నేను ఎలా అయినా మీకు ఇవ్వాల్సిందే కదా అని ఇచ్చేస్తాడు కవర్ అయిపోతుంది లేకపోతే ఇంకో రకంగా వస్తుంది భగవంతుడు ఇంకో రకంగా పంపిస్తాడు రోడ్డు మీద పడిపోర్లేదు కానీ వీడికి రాగా ఉంటుంది నోనో నేను దీనికోసం ఇలా హాస్పిటల్ పాలు చేయడానికి కూడ కొట్టిన సున్న లాంటిది హాస్పిటల్కి డబ్బు ఇవ్వడం ఇంకా మళ్ళీ దాంట్లో రికవరీ అయ్యి ఉండదు హవై క్యాన్ డూ దాట్ అని ఇప్పుడు ఇంత వైద్యం మనం చేయించాల్సిన అవసరం ఉందా అని ఆలోచించడం ప్రారంభిస్తారు సో ఈ విధంగా సో భార్య దానికి తోడుగా అబ్బేబే ఆ డబ్బు మనం మరో దానికి పెట్టుకున్నా మీరు ఇలాంటి దాంట్లో కాదు దీనికే ఉందని ఇలాగే ఆమె కూడా సలహా చెప్పిందని కొనుక్కున్నాను ఆమె కాబట్టి యూ కెన్ ప్లేట్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్ ఆల్సో సో ఇప్పుడు హీ నోస్ దిట్ డ్యూటీ బట్ రాగద్వేషాలు అడ్డొస్తాయి డ్యూటీ తెలియకపోవడం సమస్య కాదు అంచేత వాడు ఏమంటాడంటే ఏమంటే నాన్నగారికి హోమియోపతి వైద్యం చేస్తే ఉంటుంది హోమియోపతి మంచిదే కావచ్చు కానీ వాడికి హోమియోపతి మీద ప్రేమ కాదు ఇట్ ఈస్ సంథింగ్ ది ప్రాబ్లమ్ ఈజ్ ఆల్స్ ఆ తండ్రి వివేకవంతుడైతే నాయన నువ్వేం చెంతచేకరా హోమియోపతి గురించి కూడా నువ్వు చిత్తచేయరా ఆయన టేక్ కేర్ అనే ఏదో చేస్తారు సో ఈ రకంగా మనకి రాగద్వేషాలు నేనేదో దృష్టాంతని చెప్పాను సో మన సమస్య రాగద్వేషాలు మన సమస్య ధర్మం తెలియకపోవడం కాదు అర్జునుడికి తెలియదు వాడికి తన డ్యూటీ యుద్ధం చేయడం ధర్మరాజు గారు వీడిని నమ్ముకుని యుద్ధ వచ్చారు పాప ఆయన అసలు వీడియోలో అక్కొచ్చాడు వాళ్ళందరినీ యుద్ధం చేయడానికి సో వీడిప్పుడేమో యుద్ధం ఎందుకని అంటాడు యుద్ధం ఎందుకని అన్నవాడు అసలు ఎందుకున్నాడు అక్కడ వై హీ స్టాండింగ్ దే వాట్ ఫర్ హీ ఈజ్ స్టాండింగ్ దేర్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ కాబట్టి డ్యూటీ సమస్య కాదు అక్కడ రాగద్వేషాల సమస్య మనిషి రాగద్వేషములతో నిండిపోయాడుంటే అలాగే ఉంటాడు మనిషి ఉంటే అలాగే ఉంటాడు దాన్ని వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది వర్కౌట్ చేసుకుని రాగద్వేషాలని బాగా బలహీనం చేసుకోవాలి న్యూట్రలైజ్ చేసుకోవాలి వాటిని ప్రభావహీనములుగా చేసుకోవాలి అంటే ఏమిటి మన ప్రవృత్తిని అవి ప్రభావితం చేయకూడదు రాగద్వేషాలు ఉండడంలో తప్పు కాదు మన ప్రవృత్తిని ప్రభావితం చేయకూడదు డబ్బు మీద ప్రేమ ఉండడం తప్పు కాదు కానీ అవసరమైనప్పుడు కూడా ఖర్చు పెట్టకుండా వెనక్కి తొక్కి స్థితికి ఆ ప్రేమ చేరుకోకూడదు అవసరమైనప్పుడు ఖర్చు పెట్టాలి మళ్ళీ రేపు మాట ఏమిటి మనిషికి చాలా కష్టంలో ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్ ప్రతివాడికి వస్తుంది రాగద్వేషాల సమస్య very interesting so oka ayana unnadu aina he has to take an action oka particular action teeskovali teeskunnattulaithe repoddanna ma abbayiki em avutundi ma ammaiki em avutundi ani adigyanu ante nenu unnan chudu nuvu ippudunna paristhithilo what is it that you have to do ante ide cheyali then do it when you know that this is how you have to function do it అంటే మరి నేను అలాగే చేయాలి కరెక్టే నేను చేస్తాననుకోండి మరి మా అమ్మాయి ఏమవుతుంది మా అబ్బాయి ఏమవుతుంది అంటే వాళ్ళ చదువు గురించో దేని గురించో అంటే నేను చెప్పిన చూడు వాళ్ళ జీవితాలని పూర్తిగా మనమే శాసిస్తున్నాం అనుకోవడము దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు లెర్న్ టు కమ్ టు టర్మ్స్ విత్ దట్ థింగ్ పూర్తిగా మనమే శాసిస్తున్నాం అనుకోవద్దు ఎప్పుడు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకప్పుడు ఒక కష్ట స్థితి వచ్చినప్పుడు అందరూ కష్టాన్ని పంచుకోవాల్సి ఉంటుంది ఆ పంచుకోవడంలో భాగంగా కొంత సాక్రిఫైస్ పిల్లలు కూడా చేయాల్సి ఉంటుంది ఇట్స్ పార్ట్ మన కడుపున పుట్టినందుకు వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది అంతే యు కాంట్ హెల్ప్ ఇట్ నీ డ్యూటీ నువ్వు చేయటం సో డ్యూటీ చేయటం దగ్గరకు వచ్చే ఇన్ని కనెక్షన్స్ పెట్టుకుంటే ఎలా చేయగలుగుతారు డ్యూటీ ఇప్పుడు యుద్ధరంగంలో నిలబడి ఉన్నాడు అనుకోండి ఇప్పుడు నేను చచ్చిపోయాను ఏమవుతుంది మా పెద్ద కొడుకు ఏమో ఏడో తరగతి చదువుతున్నాడు రెండో కొడుకేమో మూడో తరగతి చదువుతున్నాడు నేను లేకపోతే వాళ్ళిద్దరూ చదువు ఏమవుతుందో అని అనుకుంటే ఏమవుతుందో ఏమో డిస్టర్బ్ కావచ్చు చదువు హీ మేడ్ ఐ ఇన్ ది బ్యాటిల్ ఫీల్ అండ్ దేర్ ఎడ్యుకేషన్ మేబీ డిస్టర్బ్డ్ హూ నోస్ నో నో అది డిస్టర్బ్ కాదని చెప్తే నేను యుద్ధానికి సిద్ధమే అంటే హూ కెన్ టెల్ యు దాట్ కాబట్టి మనిషి భవిష్యత్తులోకి తొంగి చూడడానికి బాగా అలవాటు పడిపోయి ఉంటాడు ఒకవేళ పొరపాటును మీకు అలవాటు లేకపోయినా మీకు అలవాటును చేసేందుకు చాలామంది ఉన్నారు లోపల వర్తమానంలో ఉండడు ఎందుకంటే డ్యూటీ వర్తమానంలో ఉంటుంది రాగద్వేషాలు భవిష్యత్తుని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాయి ఆ భవిష్యత్తు యొక్క ప్రాజెక్షన్స్లో పడిపో ఈ డ్యూటీ చేయడానికి వెనుక కాబట్టి గీత మొత్తం మీద మీకు సారని నేను చెప్పేస్తున్నా వన్ యువర్ డ్యూటీ స్వధర్మ డ్యూ డ్యూటీ రెండు రాగద్వేషాలు మనిషిని పీడించేటువంటివి రాగద్వేషాలు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 గీతం చదవాలంటే శ్రీకృష్ణుని ఎందు భక్తుడయి ఉండాలి అభక్తాయ కవాచన అభక్తుడు కానీ వాడికి గీతా గీతాధ్యా గీతం చదివే అధికారం లేదు గీ కాబట్టి మీరు శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తే మీరు రాగద్వేషాలకు అతీతంగా విడుపుతారు ఎందుకంటే రాగద్వేషాలకు అతీతమైన ఒక వ్యక్తిని కానీ ఒక అవతార పురుషుణ్ణి కానీ ఒక మహాత్ముని కానీ చూపించమంటే మొట్టమొదటి శ్రీకృష్ణుని చూపించారు ఇంకా తర్వాతే వస్తారు అందరూ కూడా ప్రతివాడి జీవితంలోనూ కొద్దో గొప్ప రాగద్వేషాలు ఉన్నాయి కానీ ఏ రకమైన రాగద్వేషాలు లేనివాడు శ్రీకృష్ణుడు ఒక్కడే రుక్మిణీ దేవిని అంత ప్రేమగా పెళ్లి చేసుకున్నాడు ఆవిడ్ని విడిచిపెట్టే టైం వచ్చినప్పుడు ఆవిడికేసి చూడకుండా విడిచిపెట్టేస్తాడు అంటే అదేదో గొప్పతనం అని నేను చెప్పట్లేదు అక్కడ ఉన్న పరిస్థితి అలా వస్తుంది ఆ ద్వారకా నగరం నాశాన్ని పొందే టైంలో రుక్మిణి వెళ్ళిపోతుంది దాంతో పాటు ఎవరు మిగలరు అతను హీ డజన్ టీవెన్ బ్యాక్ దే ఐ అని అంటారు కనురెప్ప కూడా వేయకుండగా హీ లీవ్స్ ఎవ్రిథింగ్ బిహైడ్ పూర్తి రాగద్వేష రహితుడైనటువంటి అవతారం కాబట్టి శ్రీకృష్ణుడు అధ్యతనే ఆయన గీతను బోధించగలిగాడు లేకపోతే ఎలా బోధిస్తాదండి వైరాగ్యాన్ని బోధించడం కష్టం ఎందుకంటే హృదయంలో వైరాగ్యం లేదనుకోండి నేను చెప్తున్న ప్రతి మాట నా హృదయంలో ఉండే ఆ భావజాలానికి విరుద్ధమైన మాట చెప్తూ ఉంటాను అంతే కదా అలా చెప్పాలంటే దాటి ఇన్నర్ కాన్షియన్స్ అంటారే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 భాగద్వేషంలోకి అతీతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానులో అక్కడ ఉండే స్వారస్యం ఉంది తం తథా కృపయాభిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన ఉవాచ ఉవాచ అంటే పలికెను పలికెను అంటే ఏం పలుకుతాడు పలుకు పలుకుతాడు ఇంకేం పలుకుతాడు సో ఇదం వాక్యం అని ఉవాచ అంటే చాలా ఇదం వాక్యం ఈ మాటను పలికెను అని అన్నారు ఇప్పుడు శ్రీకృష్ణుడు పలికెను అన్నదానికి శ్రీకృష్ణుడు ఈ మాటను పలికను అన్నదానికి ఏమైనా ఎక్స్ట్రా మీనింగ్ ఉందా అక్కడ ఏమీ లేదు మరి ఇదం వాక్యం అని ఎందుకన్నాడు అంటే ఆ పలికిన మాట సారవంతమైన మాట సందర్భోచితమైన మాట ఎప్పుడైనా ఒక సలహా ఇస్తే అది దేశకాలకి తగ్గట్లుగా సలహా ఇవ్వాలి దేశకాలకి సంబంధం లేకుండా అడ్డగోలుగా సలహా ఇవ్వకూడదు దేశకాల శుద్ధి కలిగిన సలహా ఇవ్వాలి కాబట్టి శ్రీకృష్ణుడు ఇవ్వబోయే సలహా ఏమిటంటే కొంత ఈ కొంత కొంతమంది వేదాంతపు సలహా ఇస్తూ ఉంటారు వేదాంతం పేరుతో సలహా ఇస్తారు అది వేదాంతం ఏం కాదు ఆ సలహా ఎలా ఉంటుందంటే సందర్భశుద్ధి లేకుండా ఉంటుంది సలహా ఆయన అలాంటి సలహా ఇవ్వట్లేదు ఆయన ఏమన్నా ఇప్పుడు పెళ్ళి ఇంకో అరగంటలో పెళ్ళనగా వాడు వచ్చి నేనేమో పంచదశి పాఠం చదువుతానో లేకపోతే ఇలా ఏదో మొదల చేయడం అనుకోండి లేకపోతే దానికి సంబంధించి ఏదో వైరాగ్య గ్రంథం వృషభగీత రుభుగీత చదువుతానో లేకపోతే దత్తాత్రేయ గీత చదువుతానో మొదలెట్టాడు అనుకోండి ఇంత అంతకంటే కావాల్సిందేమంద్రా నేను చాలా బుద్ధిమంత్రులు అని కూర్చోబెట్టి పాఠం చెప్తే వాడు పెళ్ళి ఏం చేసుకుంటాడు ఇంకా కాబట్టి సందర్భోచితంగా చెప్పాలి ఏది చెప్పిన ఏదో దృష్టాంతం చెప్పాను నేను కనుక అంత కరెక్ట్ అయిన సందర్భంగా చెప్పినటువంటి మాట కనుక దాన్ని ఎంఫోసైజ్ చేయటం కోసం ఇదం వాక్యమువాచ మధుసూదన తర్వాత శ్లోకం శ్రీభగవానువాచస్వా కమలమిదం విషమే సముపస్థితం అన్యజుష్టమస్వర్గీయం అకీర్తికరర్జున శ్రీభగవానువాచ ఈ శ్రీ భగవాను వాచ్య అర్థము మీకు పదకొండో శ్లోకం దగ్గర చెప్తా కొంచెం విస్తారంగా చెప్తా ఇక్కడ ఊరికే సింపుల్గా ఎందుకంటే ఉపదేశం ఇంకా ప్రారంభం కాలేదు ఇక్కడ ఉపదేశం ఆరంభం కాలేదు ఉపదేశం పదకొండో శ్లోకం దగ్గర ఆరంభ అశోచ్యానవ ఇది ప్యూర్లీ కాంటెక్స్ట్యువల్ డిస్కషన్ ఉపదేశము సర్వ మానవాళికి సంబంధించిన ఉపదేశం ఆ విషయం అక్కడ చెప్తాను ఇక్కడ ఒక రకంగా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నమాటే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 కష్ కష్ అనే పదానికి కరడుగట్టిన దోషం అంటే మహా అన్నది ఎందుకంటే మలం అని తెలుస్తూనే ఉంది అది కష్ మలం పెద్ద ఇంత పెద్ద వ్యామోహము ఇంత పెద్ద భ్రాంతి ఇంత పెద్ద పొరపాటు ఆలోచనలో పొరపాటు ఫిజికల్గా చేసింది ఏమీ లేదు అక్కడ పొరపాటుకి యాక్షన్ పొరపాటు తర్వాత వస్తుంది ముందు నీ థింకింగ్లో పొరపాటు చూడండి భావము మనిషి జీవితాన్ని నడిపించేది భావం మనం తప్పుడు భావంలో పడిపోయామంటే మనకి తెలియకుండా ఏళ్ళు గడిచిపో